ఎంతమంది ఆనందించ పాటలు జరుగుతుంది ఎంతమంది ఆనందించిన పాటలు దేవుడు కృపడు కదా మన ప్రభు కాబట్టి ఆయన కృప కృప అంటే ఎలా తెలుసు ఎవరికట కృప అంటే నీ నీ నీ శిక్ష నీ మీదకి రావాల్సిన పాప నీ మీద రావాల్సిన శిక్ష నీ మీద రావాల్సిన పాపము నీ మీద ఉన్న పాపము నీ మీద ఉన్న శాపము ఆయన భరించి నీకు విడుదలంచి కృప అర్గ కృపామాయుడు అంటే నీకు రావాల్సిన శిక్షని ఆయన భరించి నీకు బిడుదలనిచ్చేది కాబట్టి అటువంటి కృపామాయుడు ఈ లోకంలో ఒక్కడు లేడు ఎవరు లేరు ఎవరు చేసినా వారి స్వార్థం కొరకు జీవించిన వాళ్లే నిస్వార్థంగా మనుషుల కొరకు జీవించి తన ప్రాణాన్ని త్యాగం చేసిన వాడు ఒక్కడే ఆయననే కాబట్టి ఇప్పుడు మనం దేవుని వాక్యాన్ని తెలియజేస్తాం జాగ్రత్తగా పెట్టారు పిల్లలు మీకు ఒక పాట నేను మీరు నిశ్శబ్దంగా ఉంటేనే మీకు ఒక మంచి పాట నేర్త మీరెప్పుడు వినే పాట నేర్త మీరు జాగ్రత్తగా వింటేనే కదా అందరూ వినాల వాక్యం ఎందుకంటే దేవుని స్వరం వింటేనే మనకు జీవం అంటారు ఈ రోజు వరకు మనం అందరం ఈ రోజు వరకు మనం అందరం బ్రతుకున్నామంటే ప్రభు ఆయన కృపనే కదా ఆయన క్షమించి మనల్ని కాపాడుకుంటూ కాబట్టి ఆయన కృపని ధ్యానిస్తూ మనం ఒక వాక్యాన్ని ధ్యానించుకుంటాం సారీ యూహాను సువార్త నాల్గవ అధ్యాయంలో ఒక వాక్యాన్ని మనం చూస్తున్నాం మీరందరూ వీటి ఈ యొక్క వాక్యాన్ని అనేక పర్యాలు ధ్యానించుకుంటారు యూహాను సువార్త నాలుగవ అధ్యాయము ఏడవ వర్షంలో మన ప్రభువు ఒకనొక దినము మన ప్రభు అంటే యేసు క్రీస్తు ప్రభ దినము మధ్యాహ్నం పూట సాధారణ వినండి జాగ్రత్తగా వినండి మీకు అందరికీ చాలా బాగా ఈ స్థలంలో నీటినే నాకు తెలియదు మంచిగా దొరుకుతాయి నీళ్లు తిట్టు అక్కడ <Sanye>, దొరకకపోయాడు అంట అక్కడ కాలము మధ్యాహ్నం పూట ఒక స్త్రీ వస్తుంది ఇక్కడ సాధారణంగా మీకు ఎవరికైనా తెలుసా బావి దగ్గరికి నీళ్లు చేరుకోవడానికి ఎప్పుడు పోతారు ఉదయం అన్న సాయంత్రం అన్న కానీ ఇక్కడ ఒక స్త్రీ ఉంది ఆమె పేరు ఆమె పేరు లేదు గాని ఒక పట్టణానికి సంబంధించిన స్త్రీ సమరయ అనే పట్టణం మీకంత తెలుసు కదా ఇంపు ఇంకా బాగా అర్థమైతుంది తెలుసు కాబట్టి మీకు ముందుగా నీకు వాక్యం తెలుసు కాబట్టి ఈ సమన్య స్త్రీ అనే ఒక స్త్రీ ఉంది ఆయనకి సంబంధించిన వాక్యమే మీరు కొంచెం చెప్పాల్సి ఎందుకంటే ఆమెతో మాట్లాడిన వాడు ఆయనతో ఏ టైంలో సంభాషించిండో ఆ విషయాలు మీకు అర్థమైతే మీ జీవితాలు ఏదే విధంగా డౌట్ బతా మారిపోతాయి మీ జీవితాలు కాబట్టి చిన్నగా ప్రార్థన చేస్తుందాం దేని వాక్యాన్ని సార్ కళ్ళు ప్రవ్వా పరిశుధుల తండ్రి మీకు పదనాలైనా ప్రభావ ఈ యొక్క సాయంత్రం సంబంధం అయినా మీ సంగతిలో మీ బిడ్డలతో పాటు కలిసి మేము వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీ యొక్క పరిశుభత్ నడిపిక మాకు దాంట్లో వాక్యంలో మీరు సత్యాన్ని చూడాలి ప్రభావా ఇటువంటి అవకాశం ఇంకొకటి రాకపోవచ్చునైనా ఇటువంటి అవకాశం ఇంకా ఎంతమంది చూడలేకపోయినారు ప్రభా కానీ మీరు మనకి ఇచ్చిన ఈరోజు ఈ యొక్క సాయంత్రం సంబంధం ప్రభావ ఈ యొక్క ప్రాంతానికి నడిపించిన ప్రభావ ఇది మీ యొక్క నడిపింపునైనా మీ యొక్క ఆమోదం ప్రభా కాబీ ఈ వాక్యంలోని మేము సత్యాన్ని చూడాలా దాని ప్రకారంగా జీవించాలా మా జీవితాలు మీకు సమర్పించుకోవాలా చివరి వరకు మీ పద్ధతి జీవించాలా ఈ దినం చూడక ఎంత మంది చనిపోయిన ప్రభావ ఈ వైరస్ బారిన పడి ఎంతమంది మరణించిన ప్రభావ కడిబీరు మమ్మల్ని అందరినీ కాచి కాపాడేందుకు మీకు ఎంతో బదరాలు అయినా కాబట్టిందైనా మేము కృతజ్ఞత భావంతో మీ సన్నిధికి వచ్చినాం ఆశ్రయించండి మేము మీ స్వరం వినాలా అప్పుడే మీ స్వరం చచ్చిన వరమే కాబట్టి మీ స్వరం వినాలా జీవం పొందుకోవాలా బీకొక్క జీవించాలా ఇంకా మీదట అటువంటి బిడలగా ఇక్కడ వాళ్ళందరినీ తయారు చేయాలని మమ్మల్ని అందరినీ చేయాలి ఏ స్థితి క్లిష్ట పరిశుద్ధం లాభం ప్రార్థించున్నాం తండ్రి చూడండి ఇక్కడ ఒక స్త్రీ ఉంది సమరయ అనే పట్టణానికి సంబంధించిన స్త్రీ అయితే ఏడవచ్చు ఏడవ వచనం నాలుగవ అధ్యాయం ఏడవ వచనంలో సమయ సమరయస్టకు చూడండి ఒక్కతే నీళ్లు చేదుకున్న దాహాముల కిమ్మని ఆమెను అడిగాడు నాకు దాహాముల కిమ్మని అడిగాడు చూడండి ఇక్కడ ఒక విషయం మీరు బాగా తీసుకున్నారు స్త్రీ బావి వచ్చింది సాధారణంగా స్త్రీలు అందరు కలిసి కదా వారి కుండలు వారి బాణలు వారి బిందలు అన్ని పట్టుకొని వస్తారు ప్లాస్టిక్ ఉంటాయి రకరకాల ఉంటే బిందెలు అవన్నీ పట్టుకొని అందరి స్త్రీలు కలిసి ఒకేసారి వస్తారు ఎందుకంటే వాళ్ళకి ఒకటేసారి పని ఉంటుంది కానీ ఇక్కడ ఒకటే స్త్రీ ఎప్పుడన్నా బాగా అర్థం ఒకటే స్త్రీ వచ్చింది ఎందుకు రాలేదు ఉదయం పూట ఇతరులతో కలిసి ఎప్పుడన్నా ప్రశ్నించింది రవి మీరు చూస్తారు ఈ వాక్యాలు ఎంతో మంది మీతో చెప్పింటారు కదా ఈ స్త్రీ ఇతర స్త్రీలతో పాటు ఎందుకు కలిసి ఉదయం రాలేదు ఈ స్త్రీ ఇతర స్త్రీలతో పాటు కలిసి సాయంత్రం ఎందుకు రాలేదు ఇప్పుడు నాకు ప్రశ్నించరా ఉదయం అన్న అవసరం ఉంటది నీళ్లు సాయంత్రం అన్న అవసరం ఉంటది కానీ ఈ స్త్రీ మటుకు మధ్యాహ్నం పూట వస్తున్నది అది ఒక్కతే వస్తుంది ఎందుకో తెలుసా మీకు ఈ స్త్రీ జీవన విధానం సరిగా లేదు ఈమె వ్యభిచారంలో జీవిస్తున్న స్త్రీ అని ఇక్కడ చెప్పబడుతుంది వాక్యం కాబట్టి ఈ స్త్రీ ఈ స్త్రీ ఆ బావి దగ్గరికి రావడము అదే టైంకి యేసు ప్రభు వారు కూడా అక్కడికి రావడం జరగడం చూస్తున్నారు మనం ఇది అసలు ఏసుప్రభు తన శిష్యులని విడిచిపెట్టి ఈ ఒక్క బావి దగ్గరికి నీళ్ళు తాగడానికి వచ్చింది ఇంకెవరివ్వరా నీళ్లు ఇంకో ప్రాంతాల్లో అడుగుతే నీళ్ళు ఇవ్వరా ఇస్తారు కదా కానీ అక్కడికే రావాలా ఆ టైంకే రావాలా అక్కడనే బావి దగ్గర నీళ్ళు తాగాలని ఎందుకు ఆశ వచ్చింది ఈయన దేవుడు కాబట్టి నాకు తెలుసు ఈ టైంకి ఒక స్త్రీ వస్తుంది ఫలాని బావి దగ్గరికి ఒక స్త్రీ వస్తుంది ఆమెకి రక్షణ కల్పించాలా ఆమె ఎంతగానో బాధలను భవిస్తుంది తన జీవితంలో ఎంతో మంది భర్తలను పోగొట్టుకుంది ఆమె తన భర్తలను పోగొట్టుకుంది ఒక భర్త ఉంటే చనిపోయిండు ఇంకొక పెళ్లి చేస్తుంది ఇంకొక భర్త చనిపోయిండు అట్లా ఎంతో మంది కానీ ఇప్పుడున్న పరిస్థితి వేరే ఉంది అనేది భర్తలు ఒంటరి స్త్రీ ఆమె జీవన విధానము చూస్తే మనుషులకి నచ్చలేదు మన జీవన విధానము సరిగా లేకపోతే మనుషులకు నచ్చదు కదా మనం జీవించే విధానం సరిగా లేకపోతే మనుషులు మన మనల్ని తృణీకరిస్తా ఉంటారు ఈ లోకంలో కానీ ప్రభు తృణీకరించిన ఈ విషయం నేను మీకు చెప్పడానికి దూరం వచ్చిన ఆమె ఎటువంటి గాని ఎంత భయంకరమైన జీవితాన్ని జీవిస్తున్నా గాని ఆమె ఒక్కటి ఆ బావి దగ్గరకు వస్తుందని తెలుసుకొని త్రుణీకరించనే ఆమె దగ్గరకు వచ్చి శిష్యులందరినీ సిటీలో విచ్చిపెట్టి ఆ చిన్న బావి దగ్గరకు వచ్చిండు మన ప్రభు ఇప్పుడు ఆ స్త్రీతో మాట్లాడుతున్నామ్మా నాకు దాహం వేస్తుందమ్మా కొంత నీళ్ళు అన్నాడు ఏ ఎందుకు వచ్చింది అక్కడికి ఈమె ఎందుకు వచ్చింది బావి దగ్గరికి నీటి కొరికే వచ్చింది కదా మన ప్రభు ఎందుకు వచ్చింది అక్కడికి నీళ్ళు అడగడానికి వచ్చింది కదా ఇప్పుడు అర్థం చేసుకోండి ఆమెకున్న దాహమైంది మన ప్రభుకుండా దాహమైంది ఎప్పుడన్నా ప్రశ్నిచ్చారా ఆయనకున్న దాహమేంది ఆమెకున్న దాహమైంది ఆమెకున్న దాహం ఒకటే ఆమె చేతులు ఏముంది ఆమె చేతులు కుండ ఉంది కదా కుండ మోసుకొని వచ్చింది బావి దగ్గరికి నీళ్లు చేతుకుందాం ఎందుకంటే ఉదయం పూట వస్తే ఇతర స్త్రీలు ఆయన మీద మూవేస్తారు ఎందుకు వచ్చిన వాళ్ళు మీరు ఈ ప్రాంత ఇక్కడ వాళ్ళే కదా మీరు అందరు తెలంగాణ భాష కదా ఏమంటారు చెప్పండి అట్లాంటి స్త్రీ వస్తే పొద్దున్నే ఇది మోహన్ వివాల్సి లేదా అంటారు హైదరాబాద్ లో స్టైల్ ఇదే స్థాయిలో మాట్లాడటారా అబ్బా ఎందుకన్నా వచ్చింది ఇంత పొద్దున్నే మైండ్ అంతా అదే సాయంత్రం పూట ఇంకా దీనికి ఏమీ పని లేదు కదా అటువంటి వాళ్ళు వస్తే కానీ ఈ స్త్రీ ఎవ్వరిని అవమానపరచకుండా ఎవ్వరిని కించపరచకుండా ఒంటరిగా మధ్యాహ్నం పూట మండు టెండర్లో పాడుగాల్తూనే తన గుండ మోసుకొని ఆ యొక్క బావి దగ్గరకు వచ్చింది నీళ్లు పొందుకుందామని కాని మన ప్రభు అదే టైంకి వచ్చింది ఎందుకంటే ఈమె చాలా కష్టాలు పడుతుంది లైఫ్ లో తన జీవితానికి చాలా శ్రమలు అనుభవించింది ఈ దినము ఈమెకు విడుదల కనిపించాలా శ్రమల నుంచి అని మన ప్రభుత్వకు వచ్చింది వచ్చి అమ్మ నాకు దాహం వేసింది అమ్మ నీళ్ళు ఆయనతో సంభాషిస్తున్నప్పుడు ఆయన తింది ప్రభా అయ్యా నీళ్లు చేదుకోవడానికి నాకు అది అవసరం తర్వాత మేము సమరయులము అంటే అంటే అంటరాని వారి మీరేమో యూధులు అంటరాని వారి దగ్గర మీరు నీళ్లు తాగదు కదయ్యా అనంటే ఆయన అంటున్నా అమ్మా నేనెవరో నీకు తెలిస్తే నన్నే తిరిగి నువ్వు అడుగుతావు నేనిచ్చే నీళ్లు ఈ బావిలోని నీళ్ళ వంటివి ఈ లోకపు నీళ్లు ఎంత దాగినా నీకు దాహం అయితేనే ఉంటది కానీ నేను ఇచ్చే నీళ్లు తాగితే మీరు ఎప్పటికీ దాహం కలగదు అని చెప్తున్నాడు అప్పుడు ఆయన అనుకుంటుంది అవును ఉదయపూట నేను రాలేనే సాయంత్రం రాలేనే మధ్యాహ్నం మనటిండలో రావడం ఈ దలసెందుకు ఒకేసారి నేను ఆ నీళ్లు నాకు దాహం తీరిపోకండి శాశ్వతంగా అనుకుందే ఓకే అటువంటి నీళ్లు పొందుకుందాం నాకే ఈ దాహం నాకే తీర్చ దాహం అంటే ఇస్తాను నేను తప్పక ఇస్తాను ఈయన ఇచ్చే జీవజలం ఎట్లుంటదంట ఎప్పటికీ నీకు దాహాలు తీయదటంట అంటే నీకు ఇంకెప్పటికి దాహం ఉండదంట ఇది ఎటువంటి దాహం అంటే చూడండి ఒకనొక దినము ప్రభుని నమ్ముకోకుండా నీ జీవితాన్ని విడిచిపెడితే నువ్వు ఎక్కడ పోతావో నీకు చెప్పలేదు కానీ నేను నీకు చెప్తున్నాను ఈరోజు బైబుల్ ఏమంటుందా ప్రభుని నమ్ముకోకుండా ఆయన కొరకు జీవించకపోతే శాశ్వతంగా ఎప్పుడు మండుచుండు అగ్నిలో పడిపోతాం మంచి అవకాశం ఉన్నప్పుడు ఇప్పుడు చెప్తాం దీపం ఉండగానే ఇల్లు చకుకోమంటారు కదా మంచి మంచి పరిస్థితులు ఉండగానే సరి చేసుకోమంటాం మంచి అవకాశం వచ్చినాక కూడా మనము మన జీవితాన్ని ప్రభు సమర్పించుకోకపోతే రేపటి దినం మన జీవితంలో ఉంటది ఎవరు తెలుసు చెప్పండి ఎంత ఈ రోజు ఈ రోజు ఉన్నారు రేపు లేరు లేరు నేను చూస్తున్నా ఎంత కేసులు చూస్తున్నాం లక్షల మంది చనిపోతున్నారు ఈ రోజు ఎవరన్నా అనుకున్నా బయట చనిపోతారండి కళ్ళ ముందు ఫటాఫటా ప్రభు మనకి ఎన్నిసార్లు చూపించింది విషయాలు గతంలో రకరకాల రోగాలు రాబోతున్నాయి మనుషులు చనిపోబోతున్నారు మీరు జాగ్రత్తగా ఉండండి అదే పిల్లలు సిద్ధపరచండి అందుకోకే మేము ఇక్కడికి వచ్చినాం మీరు నరకానికి పోవద్దు శాశ్వతంగా ఆ నరకంలో ఎప్పుడు మండుతున్న అగ్నిలో ఉండద్దు అన్న ప్రేమతో ఇక్కడికి వచ్చినాం ప్రతి ఒక్కరు అందులో నుంచి విడుదల ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఈ స్త్రీ నరకానికి పోతుంది ఆమెని పోనియకుండా అట్టగించడానికి వరకు ఆమె పరిలోకం తీసుకోవాలి శాశ్వతమైన సంతోషం ఆనందం ఆమె ఇవ్వాలన్న ఆశతో ఆయన ఈ స్త్రీ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు ఈ రోజు నీతను మాట్లాడుతున్నాడు మీకు కూడా అంతే ఏ క్షణంలో ఏ రోగాలు వస్తున్నా ఎవరిని చెప్పండి ఏ క్షణంలో ఎవరు ఎట్లా చనిపోతున్నారో ఎవరు తెలియదు ఈ దినమైతే మంచిగున్నాం మనం ఆయన కఠినం ఆయన ప్రేమ ఉంది కాబట్టి రేపటి దినం ఎట్టుంటుందో మనకు తెలియదు కాబట్టి ఈ దినం మన జీవితాలు ఆయన సమర్పించుకోవాలి ఈ యొక్క వాక్యపెరిస్తే అయ్యా నాకు ఆ దాహం ఆయన అంటుంది నేను శాశ్వతంగా ఇంకా దాహం ఉండకుండా నాకు ఆ నీళ్ళి జీవిజల నీ ప్రభు అంటే తప్పక ఇస్తానమ్మా నువ్వు నీ భర్తతో పాటు తిరిగిరా నీకే కాదు నీ కుటుంబానికి కూడా ఇస్తాని ఆయన వాదన తెస్తాను అర్థం చేసుకోండి నీకొక్క కాదు నీకొక్క వాడికే కాదు నీ పొలు నీ భర్తకి నీ భార్యకి నీ పిల్లలకి నీ ఆయన దాహం తీర్స్తాడు అంటే నిత్య అటువంటి దాహం తీర్చాడు పరలోకం దాహం ఎవరికూ ఉంటది ఆశ ఉంటుందా నేనేదో సంపాదించుకోవాలని మనుషులు ఇక్కడ ఆశ ఆ దాహం అది దాహం కానీ పరలోకానికి పోవాలన్న దాహము నీ కుటాలు ఇవ్వచ్చు వచ్చేసిన దాహం నేను ఆయన అంటున్నాడు నీ దాహం తీరిస్తే ఇవ్వచ్చు నీకు జీవజలం ఇస్తాను అది ఆ జీవజలం నువ్వు తాగితే నువ్వు పరలోకంలో ఉండే కానీ నీకు ఇవ్వాలంటే నీ కుటుంబానికి కూడా ఇవ్వాలని నాకు ఆశ నేను ఒక్కర్నే ప్రభుని తెలుసుకుంటే బాగుందా అది స్వార్థం కదా నేను ఒక్కనే ప్రభు తెలుసుకోన కొరకు జీవిస్తాను స్వార్థం నేను తెలుసుకోవడమే కాదు అనేకులకు దాన్ని చూపించాలా అనేకులకు ఈయన జీవం గల దేవుడు అని ప్రకటించాలా అది ఆశ నిస్వార్థత అంటాం నేను రక్షణ పొందినాను నేనే పెట్టుకుంటే ఎట్లా నా దగ్గర ఏ స్ప్రభు అని తెలుసుకుని నా హృదయంలో పెట్టుకుంటే అర్థం ఉందని ఎందుకు క్రైస్తవులు ఏ గురించి చెప్తారంటే నిస్వార్థమైన ప్రేమ కాబట్టి అది లోకం అర్థం చేసుకోదు కానీ మీరు బాగా అర్థం తీసుకుంటారు ఎందుకింత దూరం రకరకాల నుంచి ఆయన నిస్వార్థ సేవ ప్రార్థనని ప్రేమని కనపరచడానికి కొరకు మేము ఇక్కడికి మాకు కూడా అదే ప్రేమం ఎవరు నశించవద్దు ఎవరు నరకం పోవద్దు అన్న ఆశతో నేను కాబట్టి ఈ అమ్మా నీ భర్తని తీసుకుంట్రా ఇస్తాను నీకే కాదు నీ భర్త గురిస్తా అంటే అయ్యా నాకు భర్త లేడు ఆయన తెలుసా అయ్యా నాకు భర్త లేడు నిజం చెప్తుందేమే నాకు భర్త లేడు కానీ ఏ శ్రమమ్మా నువ్వు నిజమే చెప్పినావమ్మా నీకు భర్త లేడు వాడు ఆరవవాడు ఆమె నిజమే చెప్తుంది భర్తలేడని కాని ఇప్పుడు ఆమెతో పాటు ఒక పురుషుడున్నాడు మన ఈ తెలంగాణ భాషలో చెప్పాలంటే ఉంచుకున్నవాడు అంట కొంచెం కఠినంగా ఉంటది కదా వాక్యం చెప్పడం అట్ట చెప్తే కానీ తెలంగాణ భాష చాలా కఠినంగా ఉంటది కానీ హృదయంలో దూసుకపోతుంది అందుకు నాకు నచ్చింది భాష నీ హృదయంలో దూసుకొని పోవాలా ఆ విషయం నీ హృదయంలో మంట రావాలా నేను తప్పిదం చేసిన నేను పాపం చేసిన అని నీ హృదయంలో మంట వచ్చినప్పుడే నీకు పశ్చాత్తాపం వస్తుంది కనువిప్పగలుగుతుంది అని నేను పాపినే కదా పుట్టిందే పాపంలో జీవించింది పాపం జీవితం అబద్దాలు చెప్పకుండా ఎవరైనా ఉన్నారు దొంగతనం చేయకుండా ఎవరైనా ఉన్నారు ఇతరుల మీద నిందలు మోపకుండా నేరాలు మోపకుండా ఎవరైనా ఉన్నారు అందరం పాపం చేసిన వాళ్ళమే కదా మళ్ళీ ఎట్లా పోతాయో చెప్పండి పర్లోకాన్ని కానీ ఆయన ఉచితంగా నీకు విడుదల వీటన్నిటి నుంచి పాపం నుంచి నీకు పర్లోకానికి మార్గం ఇస్తా అది ఎందుకు పొందుకోలేదు ఉచితం దీనికి ఖర్చు ఇల్లు కట్టుకోవాలంటే ఎంత కష్టపడుతుంది ప్రాంతంలో ఉద్యోగాలు సంపాదించు అంటే కష్టపడతా ఉంటాయి పిల్లలకి చదువులు ఎంత కష్టపడతా ఉంటాయి మళ్ళీ ఇందులో కష్టం లేదే రక్షణ పర్లోక రచడానికి కష్టమే లేదా సునాయసమైన మార్గమైన దయచేస్తా ఈ స్త్రీ తండమ్మా నీకున్నవాడు ఆరవవాడు ఆమె కుండ పోసుకొని వస్తుంది నీళ్లు నింపుకుండ ఆమె కుండ చేతుల నుంచి జారి కింద బదలైపోయింది ఈ విషయం బాగా అర్థం చేసుకోవడం నువ్వు దేని కొరకు ప్రయాసపడుతున్నావో అది నిన్ను పరలోకానికి తీసుకెళ్తాను లేదా పరిశీలించాలి ఈ రోజులలో ఏదో సంపాదించుకుందాం ఈ లోకంలో అని ప్రయాసం తర్వాత నువ్వు ఈ లోకంలో వస్తున్నావు కుండ నింపుకుందాం ఆ కుండలో ఏం నింపుకుందాం అనుకుంటున్నావు నాకైతే తెలియదు నీకు తెలుసు ప్రభుత్వ తెలుసు కొందరు నీళ్ళు నింపుకొని పోతున్నారు కొందరు ఆస్తులు నింపుని పోతున్నారు కొందరు ధనం నింపుకొని పోతున్నారు కొందరు ఆహారం నింపుకొని పోతున్నారు అన్ని చేస్తారు కుండలో నాకు తెలుసు కూడా నింపుకుంటారు త్రా నింపుకుంటారు ఏ కూడా నింపుకుంటారు మనుషులు కానీ ఆ బద్దలు కాకపోతే నీ గుండెలో ఆయన జీవజలం నింపడు ఈ విషయం మీరు బాగా తీసుకోండి నీ కుండ నీ చేతులకి వెళ్లి జారి క్రింద పడి బదలు నీ గుండెలో ఆయన జీవజలాన్ని నింపడు తీర్మానించుకోండి ఆమె జరిగింది అదే ఆమె చేతిలో కుండ పడిపోయింది తన గుండెలో జీవజలం నింపుకుంది గ్రామంలోనికి పరిగెత్తింది పట్టణంలోనికి పరిగెత్తింది పరిగెత్తి అందరికీ చెప్పింది నా హృదయంలో రహస్యంగా ఉన్న విశలని బయటికి తీసి చెప్పినవాడు ఈయన రక్షకుడు గాదా మెసయ్య గాదా మెసయ్య అంటే రక్షకుడు నడు రక్షించేవాడు కాదా ఈయన రక్షకుడు కాదా అని మొత్తం పట్టణం పోయి చెప్తే పట్టణస్థులు వచ్చి యేసు ప్రభు స్వీకరించిన రోజు మీకు ఆశా ఒక వ్యభిచారంలో ఉన్న స్త్రీ రక్షణ పొంది సువార్త చెప్తే రక్షణ మార్గం చెప్తే పట్టణం మొత్తం మారిపోయింది ఒక్క స్త్రీ మీరు బాగా అర్థం ఒక్క స్త్రీ తన హృదయం లో రహస్యానికి బయట తీసుకొచ్చి చెప్పినవాడు దేవుడని గ్రహించి పఠనానికి పోయి చెప్పింది నేను ఎంతకాలం రహస్యంగా పెట్టుకున్న విషయాన్ని బయట తీసుకొచ్చి నమ్మిన తీర్మించుకోండి ఆరవవాడు దుష్టుడు వాడు సైతానికి మనం కూడా ఆరవవాడు ఉన్నాడు మన జీవితాలలో ఈ లోకానికి సంబంధించినది కానీ నీకు ఆరవవాడు అవసరం లేదు నీకు ఏడవ వాడు అవసరం అంటే విశ్రాంతిని ఇచ్చేవాడు ఏడు అంటే ఏసు నీ జీవితంలో విశ్రాంతిని తీసుకొచ్చేవాడు యేసు ప్రభు కాబట్టి ఆయన నీకు భర్త లాగా ఉండాలా ఆరోవాడు కాదు నేనైతే తీర్మానించుకున్నా నాకు ఒడవసం లేదు ఆరోవాడు నా దినం నా జీవితంలో నేను ఎప్పుడో తీర్మానించుకున్నాను నాకు ఆరోవాడు అవసరమే లేదు నాకు ఏమున్నా ఏం లేకున్నా నా భర్త నా ప్రభు నాకుంటే చాలు నా కంట్రీ నా ప్రభు నాకుంటే చాలు అని నేను తీర్మానించుకున్నాను ఏం వచ్చిన విడిచిపెట్టాను తీర్మానించుకున్నాను నేనేమైనా ప్రభువా నిన్నె సృతిస్తాలో నాకేమున్నా ప్రభువా నీకే అర్థిస్తాను నేనేమైనా ప్రభువా విన్నె శృతిలో నాకేమున్నా ప్రభువా ఇకే అర్థిస్తాను నేనేమై ఉన్నాయో వింటున్నారా మీరు మనకి ఇచ్చింది అన్ని ఆయననే విషయం బాగా వచ్చింది నీకు మంచి ఆరోగ్యం ఇచ్చిండు నీకు నీ అనారోగ్యానికి విడుదల కల్పించింది కదా నేను ఎనభై ఆరు సంవత్సరంలో చెప్తున్నా విషయం ఎనభై సంవత్సరంలో శివానంద రిహాబిలిటేషన్ సెంటర్ అని కూకట్ పల్లెలో ఒకటి ఉంటుంది లెబ్రసీ పేషెంట్స్ అతని నేను సంవత్సరం పనిచేసాను పిల్లలతో ఆడేవాడిని లెప్రసీ పిల్లలతో ఆడేవాడిని క్రికెట్ ఆడేవాడిని ఎవరితో వారికి అందరికి ఉపశమనం కల్పించేలాగా ఆదరించేలాగా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చేవాడిని రెండే టాబ్లెట్స్ కదా మీకు విడుదలస్ టాప్సన్ క్లోఫాసి ఇవేనా కరెక్ట్ చెప్తున్నాను ఈ రెండే ట్యాబ్లెట్స్ ఈ రెండు టాబ్లెట్స్ కనుకోడానికి ఎన్ని సమస్యలు పట్టిందో తెలుసా మీకు ఒకటే తెలుసా మూడు వేల సమస్యలు పట్టింది మూడు వేల తొమ్మిది వందల సంవత్సరాల కనుక్కడ లోపల కొన్ని డెపర్సి చనిపోయిన ఫార్టీ సెవెన్ లోనే ఈ రెండు టాబ్లెట్స్ కనుక్కున్నారు ఆ ట్యాబ్లెట్స్ ఆ నెలలు తీసుకుంటే చాలు మీకు విడుదల చివరు కనిపించినా మందు చెప్పండి ఎవరైనా చెప్పగలరా ఈ రెండు మూడు వేల తొమ్మిది 1947, వందల నలభై ఏడవ సంవత్సరంలో ఈ మందులు ఫార్టీ ఫైవ్ అనుకుంటారు పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో హ్యాసన్ అనే జర్మన్ డాక్టర్ కనుక మందులు మన ఆయనకి ఆ విడుదల ఇచ్చిన దేవుడు ఆ మందుల ద్వారా మీకు విడుదల ఇచ్చి దేవుడు దయగలవాడగా చెప్పండి ఆయన జాలిగలవాడగా చెప్పండి ఆ మందులు రాకపోయేట తీరొచ్చు అటువంటి దయగల దేవుడు ఎందుకు మన కాలానికి వాటిని మన పూర్వీకులకు ఎందుకు ఇవ్వలేదంటే బాగా అంత చేసుకోండి మీ పంట ఆయనకి ఎంత ప్రేమ ఉందడు బట్ ఈ నిన్న మీ దగ్గరికి వచ్చిండు మీకు రక్షణ మార్గం తీయాలనుకుంటున్నాడు కండు మూసుకుంటే నేను చిన్నగా ప్రార్థన చేస్తాను ప్రభావా నా జీవితాన్ని మార్చు ప్రభావా ఆ సమర స్త్రీ జీవితం మార్చిన ప్రభా ఆమె హృదయం సమర్పించుకుంది ప్రభా ఆమె ఎంత భయంకరమైన పాపంలో జీవించిన గానీ నువ్వు ఆమె రక్షించినవు ప్రభా నా దగ్గర నిత్య జీవించాడు ప్రభావ్వాడి ప్రభావా అన్న ప్రార్థన అవసరం లేదు కండు మూసుకున్నాద్ద చిన్నగా ప్రార్థిస్తామ కండు మూసుకుంటా కండు మూసుకున్నాను తర్వాత మీ హృదయంలో ప్రార్థించుకోండి ప్రభా నేను పాపిని ప్రభా నా పాపములు క్షమించినైనా నా పాపంలో ఆయన శిల్వలో నువ్వు భరించినావు నా పాపములే కాదు ప్రభా నా మీద ఉన్న శాపము రోగము వ్యసనాలు చెడు అలవాట్లు చెడు తలపులు నా సమస్యలను అన్నింటి అక్కడ భరించిన ప్రభా నాకు బదులుగా నువ్వు మరణించిన ప్రభా నాకు విడుదల కల్పించిన ప్రభా నీకెంతో వదనాలు ఇస్తాయా నా పాపములు క్షమించినయన పుట్టుకతో పాపిని ప్రభా జన్మ పాపం నాలో ఉంది ప్రభా ఎన్నో పాపాలు చేసిన అబద్దాలు మాట్లాడినాడు చెడు తల చెడు ప్రవర్తన చెడుగా జీవించిన అనేకులతో కొట్లాడినను దొంగతనాలు చేసాను అనేకుల మీద నేరాలు పోపిన నిందలు పోపినాను ప్రభావ ఎన్నో పాపాలు చేసినాను కర్మ నాలో ఉంది ప్రభా ఈ జన్మ పాపం నుంచి నువ్వు తప్ప ఎవరు నాకు బిడలు కల్పించారు ప్రభా నన్ను కర్మించు ప్రభా ఆ సమరస్ నువ్వు ఏ రీతిగా క్షమించినవో నన్ను కూడా క్షమించు ప్రభావ అన్న ప్రార్థన నీకు అవసరం ఇవ్వచ్చు ఈ హృదయంలో ప్రభా నీ బిడ్డగా నన్ను తయారు చేసుకున్న నీ వైరస్ బాధితులు ఎంతో మంది నన్ను జీవింపజేసినది మీకు బొన్నాను ప్రభా నన్ను ప్రేమించిన కాబట్టి నీ కాలం దత్తగలిగిన ప్రభా నా పట్ల ఎంతో కరికరం కలిగిన కాబట్టి నేను ఈ రీతికి ఉండగలుగుతున్నాను బ్రహ్మ భయంకరమైన దినాలలో మేము ఉంటున్నాం ప్రభా మా పాపంలో నశించడానికి వీల్లేదు బ్రహ్మ మా పాపం క్షమించినైనా మమ్మల్ని మీ బిడ్డలుగా స్వీకరించి ప్రభావ మీ కొరకే జీవిస్తాం ప్రభా తీర్మానించుకుంటున్నాం ఈరోజు సంపూర్ణంగా మీ కొరకు జీవించడానికి మేము తీర్మానించుకుంటున్నాం మా తీర్మానాన్ని ఆశ్రయించు ప్రభావ ఈ దిన నేనే కాదు ప్రభా నా కుటుంబీకుల పాపము కూడా క్షమించినైనా నా భర్తని క్షమించు ప్రభా నా భార్యని క్షమించు ప్రభావ నా పిల్లలకు క్షమించినైనా వారి కూడా రక్షించుకోండి ప్రభా మా కాలనీని అంతా మార్చుకోండి ప్రభా మీ కాలనీ అంతా రక్షణ పొందాలా ప్రభా మీ రాకరి కొరకు ఎదురు చూడాలా అటువంటి కాలనీగా తయారు చేయండి మా కాలనీని మా కుటుంబాలను అరీతిగా తయారు చేయ ప్రభావ పరిశోధన వాగు తండ్రి మీకు వందాలి లేదా మీ బిడ్డలు తల్లి తీర్మానించుకున్నారు ప్రభా వారి తీర్మానాన్ని ఆమోదించండి ప్రభావ వారిని ఆశ్రయించండి వారి పాపాలు క్షమించండి ప్రభావ రక్షణ మార్గం దయచేయండి ప్రభావ మీ అందరు ఆనందం దయచేయండి పార్ లోకంలో దూతలతో పాటు కలిసి ఆనందిస్తారని మేము విశ్వసిస్తాం బిడ్డలందరినీ ఈ పరిష్ణ వారిని అందరినీ ఆశ్రించండి ఒక్కొక్కరు మీకు ఇష్టం ప్రతి ఒక్కరిని రక్షించుకొని మీ కొరకు జీవించే బిడ్డలుగా తయారు చేయండి మీకున్న వారు అందరినీ ముట్టండి స్వస్థపరచండి వారి శరమైన ప్రతి బలం కొట్టివేయండి ప్రతి చీకటి దుర్వాతం అందక మంత్రి శిక్కులను ఏసుక్రీస్తున్న పాతలంలో బంధిస్తు ప్రభుత్వ సంపూర్ణ విడదం ఏ శుక్రీస్తు వీరందరినీ మీ కొరకు సాక్షణలు పెట్టుకోరు ఈ సాయంత్రం సంబంధించిన ప్రభావ వారు సమర్పించుకుంటుండగా మీరే వారి జీవితాలని చక్కటి దండి మంచి జీవితాన్ని అనుగ్రహించండి ప్రభావ చిన్నపిల్లలు అందరినీ ఆశ్రయించండి ప్రభావ బాగా చదువుకోని మీ కొరకు గొప్ప సాక్షులుగా సెనుకులుగా జీవించాలా ప్రభా అటువంటి పిల్లలుగా తయారు చేసి మీ డాక్టర్ గారు మమ్మల్ని అందరూ సిద్ధపరచుకోండి ఏ సింపుతా ఉన్న ప్రార్థున్నావు మీ జీవితాలు ప్రభులు సమర్పించుకున్నారు కాబట్టి ఆయన కొరకు జీవించడం నేర్చుకోండి కొంతసేపటి తర్వాత బ్రదర్స్ మీ తర్వాత ఏ రీతిగా అనేది ఏ రీతిగా జీవించాలి ఆయన కొరకు ఏ రీతికి ఆయనకి మహిమపరచాలి మనం మన జీవితం దాని కొరికే ఆయన మనకి జీవం ఇచ్చాడు కానీ ఆయన మహిమపరచాలి అది మనం నేర్చుకుందాం మీరు దేవుడి యొక్క వాక్యాన్ని